వేకున తిరుపళి విష్ణునికి చేయరో ఆకటి కొదగినట్టి ఆరగింపులు అతిబ్రహ్మాండాలు కుక్షి నటు ధరించిన ఎట్టి ఆతనికి చేయరో ఆరగింపులు ప్రతిలేని క్షీరాబ్ధిబవళించి లేచినట్టి చతురునికి చేయరో చవిన ఆరగింపులు ఏడు దినములుదాక ఎత్తెను గోవర్ధనము ఆడివచ్చే బాలునకి ఆరగింపులు మేడపు గోపికలతో మిక్కిలి వెరగినట్టి వేడుకకానికి తేరో విందులారగింపులు పట్టపుదేవుళ్ళు తాను బంతిసాగిన్నవాడు అట్టెసేయరో పులుగమారగింపులు నెట్టన శ్రీవెంకటాద్రినిలయుడారగించీని మట్టులేక వడ్డించరో మంచి ఆరగింపులు